ఓకే మనం ఎక్కడున్నాము పన్నెండో శ్లోకం పూర్తయింది పదమూడు కూడా పూర్తయింది ఏమన్నీ పద్నాలుగు మంచి శ్లోకం అందాము త్వేతైర్హయక్ పాండవశ్చైవ దివ్యౌ శ మాధవ పాండవ మాధవ అంటే శ్రీకృష్ణుడు మా అంటే లక్ష్మీదేవి లక్ష్మ్యా ధవ పతి లక్ష్మీపతి అని ధవ అంటే భ భర్త సో లక్ష్మీపతి లక్ష్మీపతి అంటే శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారము అంచేత మాధవే ప్రయోగం ఆ విధంగానే నిర్దేశం చేస్తారు మహాభారతంలో ఆయన ఒకరు రెండవ వాడు పాండవ పాండోహు పుత్ర పాండు మహారాజా కుమారుడు అర్జునుడు సో పాండవులు ఐదుగురు ఉన్నారు పాండవ అంటే ఐదుగురులో ఏ ఒక్కరికైనా బట్ స్టిల్ పాండవానం ధనంజయ అని శ్రీకృష్ణుడు పదో అధ్యాయంలో విభూతి యోగంలో పాండవులు వాళ్ళలో ప్రముఖమైన వాడు అర్జునుడు ఆ అర్జునుడు నా స్వరూపమే అని అంటాడు సో కాబట్టి పాండవ అనేది మరి ఇంకా ఏ విశేషణమూ లేకపోతే అర్జునుడిని సూచిస్తుంది సో మాధవ పాండవశ్చైవ ఈ కాంబినేషన్లో ఒక శోభ విశేషము గలదు ఎలాగంటే భాగవతంలో రెండో స్కంధంలో అనేక అవతారాలను వర్ణించారు విష్ణువు యొక్క అవతారాలు ఇరవయో ఇరవై నాలుగో ఎన్నో వర్ణించారు ఒక అధ్యాయంలో దాంట్లో ఒక దాంట్లో చిత్ర చిత్రాలని అవతారాలన్నీ వస్తాయి ధన్వంతరి అవతారం దత్తాత్రేయ అవతారం సనత్కుమార సనక సనందన సనాతన నలుగురు కలిపి ఒక అవతారంగా వర్ణిస్తారు అవతారం అంటే కేవలము రాముడు లేకపోతే కృష్ణుడు అని ఒక్క స్వరూపంగా ఉండటం అన్నది మామూలు దట్ ఈస్ ది జనరల్ థింగ్ కానీ నలుగురు వ్యక్తులుగా ఒకే ఒకే విష్ణువు ఒకే అవతారంలో నాలుగు రూపాలుగా అవతరిస్తాయి అది కూడా సంభవమే విష్ణు పరమేశ్వరుని యొక్క అవతారాలు అనేకము దాంట్లో ఇటువంటి విలక్షణమైన అవతారాలు కూడా ఉన్నాయి ఇంకో అవతారం ఒకటి ఉంది దాన్ని నరనారాయణ అవతారము అని అంటారు సింగిల్ అవతారా విష్ణువు నరుడు నారాయణుడు అనే రూపంగా అవతరిస్తాయి చాలా వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ హైలీ సింబాలిక్ ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు అనుకోండి పూజింపబడిది ఎవరు ఈశ్వరుడు పూజించేవాడు ఎవరు పూజించేవాడి యొక్క యథార్థ తత్వం ఏమిటి పూజించేవాడిని మీరు దేహము అని భావన చేసినట్లయితే దేహం అనగా పంచభూతాలు పంచభూతములు ఈశ్వరునించే ఆవిర్భవించాయి లేకపోతే పూజించేవాడిని ప్రాణము ప్రాణి అని మీరు అన్నట్లయితే ప్రాణము అనేది వాయువు వాయువు ఈశ్వరుడే సో ప్రాణం దృష్ట్యా కూడా ఈశ్వరునితోటే సమ పర్య పర్యవసానము ఈశ్వరుడే ఆ రూపంగా లేదా మీరు చైతన్యము అన్నట్లయితే తత్సృష్టవా తదేవాను ప్రావిశత్ సో ఈ జగత్తులో ఎక్కడ మీకు చైతన్యము కనబడినా అది ఈశ్వరుని యొక్క అభివ్యక్తియే అభివ్యక్తి అంటే తెలుసు కదా ఆ పదం ఎక్స్ప్రెషన్ సో ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎక్స్ప్రెస అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అదే అభివ్యక్తం అవుతూ ఉంటుంది సో అభివ్యక్తి అంటారు కదా ఎక్స్ప్రెషన్ సో చైత ఉపాధిని బట్టి అభివ్యక్తి ఫ్యాన్ ఉపాధిలో ఎలక్ట్రిసిటీ గిరగిరా తిరుగుతున్నట్టుగా మెకానికల్ ఎనర్జీగా ఎక్స్ప్రెస్ అవుతుంది అదే దీపం ఉపాధి ట్యూబ్లైట్ ఉపాధిలో కాంతి రూపంగా ప్రకటమవుతుంది సో ఉపాధిని బట్టి అభివ్యక్తి మారుతుంది కానీ ఉపహితము అభివ్యక్తమవుతూ ఉన్నది అది ఒక్కటే ఫ్యాన్ ఉపాధి ఉపహితం ఏమిటి ఎలక్ట్రిసిటీ ట్యూబ్లైట్ ఉపాధి ఉపహితం ఏమిటి ఎలక్ట్రిసిటీ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 భక్తుడు దేవుడే ఈశ్వరుడు పూజింపబడే ఈశ్వరుడు దేవుడే ఒకే దేవుడు ఉపాధుల్ని బట్టి ఉపాధి కానీ వస్తుభేదం లేదు ఇది ఒక పెద్ద అద్భుతమైన విషం దర్శనము ఇది ఉపనిషత్తు ఉపనిషత్తుల యొక్క స్వాత్మ ఇది ఈ విషం సో దీనిని సింబాలిక్గా భాగవతంలో నరనారాయణ అవతారంలో చెప్పారు ఎంత సింబాలిక్గా ఉందో చూడండి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 సో భక్తుడు ఈశ్వరుడు రెండు రిలేటివ్ భక్తుడు ఉంటే ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడుంటే భక్తుడు ఉంటాడు ఇద్దరు ఒకే సందర్భంలో వస్తారు ఒకే సందర్భంలో విలీనమాట సో పరమాత్మతత్వము రెండింటికీ అతీతంగా ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ ఈ రథము ఉన్నదే ఈ యుద్ధ రంగంలో ఉండే రథము ఈ రథము యొక్క విశేషం ఏమిటంటే దీని ఎందు నరుడు నారాయణుడు సమావేశమైన అంచేతనే మహాభారతంలో ప్రతి పర్వానికి ముందు ఈ ప్రార్థన చేస్తారు నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ముందు నరనారాయణులకు నమస్కారం చేసి ఆ తర్వాతనే తా తరువాత జయం ఉదీరయేత్ జయం అంటే మహాభారతం అని పేరు మహాభారతానికి జయము అని పేరు మహాభారతాన్ని బోధించవలండి జయము అనే పేరులో ఉండగా దాని ఎందు ఇరవై వేల శ్లోకాలు ఉండేవి మహాభారతం ఆ తర్వాత ప్రక్షిప్తాలని ఇవన్నీ ఇవన్నీ జోడించి లక్ష శ్లోకాలు అయింది జయము అనే లెవెల్లో ఆ స్థితిలో దానికి ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఆ రకంగా మనకి గ్రంథాల్లో ప్రమాణాలు అవి కనపడతాయి సో ఈ శ్లోకము హైలీ సింబాలిక్ అందుకోసం చెప్తున్నా ఇలాగ కాంటెక్స్ట్లో ఉన్నది కురుక్షేత్ర సంగ్రామం అవుతోంది అక్కడ రెండు సేనలు కూడా మోహరించి ఉన్నాయి వాటి మధ్యలో యుద్ధం చేయడానికి ముందు నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది యుద్ధానికి ముందు నో మ్యాన్స్ ల్యాండ్ ఇప్పటికీ ఉంటుంది ఇప్పుడు కూడా బార్డర్స్కి మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఒక ఫెన్స్ కట్టుకున్నారు వాళ్ళు ఫెన్స్ కట్టుకోలేదు ఎందుకంటే ఇట్నుంచి అటు ఇన్ఫిల్ట్రేషన్ ఉండదు ఫెన్స్ ఎందుకు కట్టుకోవటం మనమే కట్టుకోవాలి ఫెన్స్ అటు నుంచి ఇటు ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా ఫెన్స్ కట్టుకున్నారు అనుకోండి మనం చూసి అప్పుడు ఈ ఫెన్స్కి ఆ ఫెన్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది సమ్ హండ్రెడ్ మీటర్స్ ఎంతో గ్యాప్ పెడతారు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నోమాన్స్ ల్యాండ్ సో ఆ నోమాన్స్ ల్యాండ్ అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ఉంది ఇప్పుడు ఈ రథము ఆ నోమాన్స్ ల్యాండ్లో నిలబడి ఉంది అది రాబోతోంది ఆ ప్రసంగం కాబట్టి జీవన సంగ్రామంలో ఈ దేహము అనే రథంలో నరుడు నారాయణుడు ఇక్కడే ఉన్నారు దేహం అనే రథంలో రెండు పక్షులు కదా ద్వాసుపర్ణ సైజ సఖాయ ఈ రెండు పక్షులు ఈ దేహమే రథం అండి ఇదే రథం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు ఇది పెద్ద దృష్టాంతం రథ దృష్టాంతం అని చారియట్ మెటఫర్ ఇది వరల్డ్ ఫేమస్ మెటఫర్ పాశ్చాత్యులందరూ కూడా ఈ మెటఫర్ని చాలా అప్రిషియేట్ చేశారు సరే మన దగ్గర ఎలాగో అప్రిషియేట్ చేస్తారు సో ఈ రథ చాలా విశిష్టమైన దృష్టాంతం ఈ రథం మహిమ ఏమిటంటే దీంట్లో నరుడు నారాయణుడు ఇద్దరు ఉంటారు ఇప్పుడు మీరు ఒక సాధకునిగా ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిగా ఉన్నారు ఇప్పుడు ఈ పరిచ్ఛన్నమైన వ్యక్తికి ఆశ్చర్యమేది ఆ పరిచ్ఛన్నమైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఈ దేహమునందు ప్రకటమవుతూ ఉన్నాడు ఓకే ఇప్పుడు మీరు ఆరాధించే పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు కరెక్టే కదా క్లీన్ హృదయంలో ఉన్నాడు నిన్న మీకు మనం చేశాను ఉండకంలో ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ది సెల్ఫ్ ఫ్రమ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ జర్నీ సో ఇది చాలా విశిష్టమైన పరిస్థితి ఇది కఠోపనిషత్తులో ద్వాసుపూర్ణాది కూడా నేను విస్తారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కఠోపనిషత్తులో లేదా ఉండకల్లో వస్తుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వాట్ ఎవర్ సో ఈ రథము ఈ శరీరము రథంలో నరుడు నారాయణుడు ఈ శరీరం రథంలోనే ఉన్నాడు ఇప్పుడు మీరు కళ్ళు మోసుకుని భగవంతుని హృదయంలో ధ్యానం చేశారనుకోండి ధ్యానం చేసే మీరు ధ్యానము చేయబడే ఈశ్వరుడు ఇద్దరు కూడా ఇదే రథం మీద అది ఇక్కడ సింబాలిజం మాధవ్ పాండవశ్చైవ జీవితంలో ఏవో సాంసారికమైన విషయముల వెంట పరుగులెత్తే ఈ వ్యక్తి ఎలాగూ ఉన్నాడు వ్యక్తి లేకపోవడం సమస్య లేదు వ్యక్తి ఉన్నాడు కానీ మన జీవితంలో మనము శ్రద్ధ వహించాల్సింది ఏమిటంటే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 అదొక పద్ధతి బట్ దాని గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు దాన్ని కర్మయోగము అవునా ఈశ్వర భావనతో ఈ ఈ పరిస్థితి మనకి ఈశ్వరుడే ఇచ్చినాడు అది దుఃఖమే ఎప్పుడు దుఃఖము నేను జీవుడను నేను కోరిన దానికి ఆపోజిట్గా ఉంది కాబట్టి దుఃఖము కాబట్టి జీవభావాన్ని దాని ఎందు ప్రవేశపెడితే అది దుఃఖము దాన్ని నేను ఇష్టపడను కానీ జీవభావాన్ని పక్కకి పెట్టి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 వదర్ గట్ మేబి కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ప్రసాద బుద్ధి సో ఈ ప్రసాద బుద్ధితో మీరు దాన్ని స్వీకరించారనుకోండి అసలు ముందు ప్రసాద బుద్ధి తయారు చేసి పెట్టుకోవాలి మనస్సుని ప్రసాద బుద్ధితోటి నిర్మాణం చేసి పెట్టుకోవాలి అప్పుడు అది దుఃఖం ఎలా అవుతుంది ప్రసాదే సర్వదుఖానం హానిరస్యోపజాయతే అని అది దుఃఖం ఎప్పుడవుతుందో చెప్పమంటారా అసలు ఈ సుఖ దుఃఖముల యొక్క సైకాలజీని మీరు గమనిస్తే ఇప్పుడు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 ఇది చాలా బాగా జరిగింది నేను కోరుకున్నట్టే జరిగింది అని వీడంటే అప్పుడు అది సుఖమవుతుంది మళ్ళీ ఘటన జరిగి అది ఇంద్రియానుభవంలో విషయమై మనస్సు ఆ ఘటనను అంచనా వేసి అబ్బాబ్బే ఇది నేను అనుకున్నట్టుగా జరగలేదు నేను కోరుకున్న దానికి విరుద్ధంగా జరిగింది అని వీడంటే అప్పుడు అది దుఃఖం అవుతుంది అంతవరకు సుఖమూ కాదు దుఃఖమూ కాదు అంచేతనే ఒక వ్యక్తి మరణించినప్పుడు అది సుఖమా దుఃఖమా అని మీరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం లేదు ఒకడికి అది దుఃఖము కానీ మరీ ఒకడికి అది సుఖము పాసిబుల్ ఇంకొకరికి ఏది కాదు ఒకసారి నేను ఒక కలిసాను టుడే ఈజ్ అ వెరీ బ్యాడ్ డే అండి అన్నాడే అంటే ఏమైందో వాటి అంటే ఈ వేళ ఒక్క శవం కూడా రాలేదండి అని చెప్పాడు అతను దాంట్లో బంశీలార్ పేటలో పనిచేస్తాడు ఆ శవ శత్రలో పనిచేస్తాడు ఈవెడ ఒక్క శవం కూడా లేదండి ఈ చాలా బ్యాడ్ డే అని చెప్పాడు కాబట్టి నేదర్ ప్లషర్ నార్ పెయిన్ నేర్ సుఖ నార్ దుఃఖ సో దిటికల్ ఫ్యాక్టర్ ఏమిటంటే సుఖ దుఃఖాల్లో యాక్సెప్టెన్స్ ఇస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్ యు ఆర్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్ దాన్ని మీరు స్వీకరించే స్వీకారము అన్నది దట్ ఈస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్ స్వీకారయో స్వీకార్యమో అని మీరంటే అది సుఖమైపోతుంది స్వీకార్యము కాదు అని మీరంటే అది దుఃఖం అయి కూర్చుంటుంది కాబట్టి సో మీరు మీ జీవభావాన్ని ప్రవేశపెడితే యునాట్ యాక్సెప్టెడ్ బట్ జీవభావాన్ని పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి కనుక మీరు పిక్చర్లోకి తీసుకురాగలిగితే ఎందుకని ప్రసాదం ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు ఇచ్చాడు మనకి ఈశ్వరుడు నుంచి వచ్చింది ఏదైనా ప్రసాదమే కాబట్టి ఒకప్పుడు ప్రసాదం తీయగా ఉంటుంది ఇంకొప్పుడు చేదుగా ఉంటుంది అది ఆయన రెండూ ప్రసాదాలే కనుక ఇది ఈశ్వరదత్తము కనుక ప్రసాదము అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు అది ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ అఫ్ కోర్స్ యు మే నాట్ బి లాఫింగ్ విత్ జాయ్ అండ్ ఆల్ దాట్ బట్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 సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి శాంత ఆనంద స్థితిలో మిగిలిపోతారు సో యు వన్స్ యుబుల్ టు అక్సెప్ట్ పెయిన్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ దెన్ ది బౌండరీ బిట్వీన్ ప్రెషర్ అండ్ పెయిన్ విల్ కొస్ అండ్ యూ విల్ నాట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రెషర్ అండ్ పెయిన్ అండ్ యూ విల్ అబైడ్ ఇన్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములా ఎందుకు చెప్పానంటే జీవితంలోకి ఈశ్వరుణ్ణి మీరు ఎంత ఏ లెవెల్ వరకు తీసుకురాగలుగుతారో అంతవరకు మాత్రమే మీకు సుఖశాంతులు ఉంటాయి ఈశ్వరుణ్ణి తీసుకురావటంలో మీరు ఇబ్బందిని ఎదుర్కొన్నట్లయితే టు దట్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ టు సఫర్ కాబట్టి ఈ రథంలో జీవుడు ఎలాగూ ఉన్నాడు జీవునితో పాటుగా ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టి క్రమక్రమంగా ఈశ్వరుడికి జీవుడికి స్థాయి పెరగాలి జీవుడు స్థాయి తగ్గి ఈశ్వరుని యొక్క స్థాయి పెరగాలి మహాత్ములు సాధు సంతంటే ఎవరంటే జీవుడు సుతరాము ఉండడు ఇంచుమించు జీవుడు ఉండడు కేవలము ఈశ్వరుడే ఉంటాడు ఈశ్వర భావనే ఉంటుంది ఇంకా జీవభావన ఉండదు టోటల్ శరణాగతిలో ఉంటారు వాళ్ళు మహాత్ములు అనబడతారు కాబట్టి మన జీవితంలో సాధకుని జీవితంలో మాధవ పాండవ చేథంలో మాధవుడు పాండవుడు రెండు ఉండాలి పాండవుడు ఎలాగూ ఉన్నాడు మాధవుణ్ణి తీసుకురావాలి నర నారాయణ ఇది నరనారాయణ అవతారం కాబట్టి అవతారం ఉంటే ప్రవేశించుట దిగుట కాబట్టి మన హృదయంలో నారాయణుణ్ణి అవతరింపజేయాలి నరుడు ఆల్రెడీ ఉన్నాడు నారాయణుణ్ణి అవతరింపజేయాలి అప్పుడు ఈ రథము సమగ్రమవుతుంది లేకపోతే ఈ రథము అసమగ్రంగా మిగిలిపోతుంది శరీరం రథమేవతు ఈ రథము యొక్క శోభ ఎప్పుడంటే నరుడితో పాటు నారాయణుడు కూడా ఉంటేనే శోభ ఇది రథదృష్టాంతం ఈ రథదృష్టాంతంలో ఇంకా అనేక అంశాలున్నాయి మీరు నరుడు ఎలాగో జీవుడు ఉన్నాడు సారథి స్థానంలో వస్తాడు నారాయణుడు రథ రథ చోదకుడు రథాన్ని నడిపి స్థానంలో వస్తాడు మీరు రథాన్ని నడిపి చోట్లో శోధకుడు కూర్చుని చోట్ల నారాయణుని మీరు కూర్చోబెట్టకపోతే ఎవరు కూర్చుంటారో తెలుసిన కాముడు కూర్చుంటాడు రాముణ్ణి కూర్చోబెట్టలేకపోతే కాముడు కూర్చుంటాడు కాముడు అంటే కామన కోరిక అని అర్థం కామపోని కోరిక కూర్చుంటే నష్టమే వచ్చిందంటే కాముడు కూర్చుంటాడంటే అర్థం శల్యుడు కూర్చుంటాడని అర్థం శల్య మహాభారతంలో ఇద్దరు సారథులే ప్రఖ్యాతమైన సారథులు ఒకడు అది పార్థ సారథి శ్రీకృష్ణ పార్థస్య సారథి రెండోడు కర్ణస్య సారథి కర్ణుని సారథి వాడి పేరు శల్య శల్యుడి సారథి అనేటో మీకు తెలుసు ఆ శల్య పదము చాలా దానికి శ్లేషం ఉంది శల్యము అంటే ముల్లు ముళ్ళు దిగు అది కదిలినప్పుడు అలా దాన్ని శల్యము దీన్నే తెలుగులో శెలా అని అంటారు శల్యము ప్రకృతి శెలా వికృతి సెల అనే పదం ఎవరైనా తెలుసుంటే మీకు సెల వేసింది అంటారు సెల వేయడం అంటే అంతకుముందు ఆ ఆ నొప్పి ఉంది మందు ఏదో వేసుకుంటే తగ్గిపోయి మర్చిపోతాం మనం తక్కువని మళ్ళీ బయటకు వస్తుంది దాన్ని సెలవేయుట అంటారు ముఖ్యంగా ఈ కేసులు కోర్టు కేసులకి సెల వేసింది అనే వాడుతూ ఉంటారు ఇప్పుడు పదేళ్ల క్రితం ఏదో కోర్టు కేసు ఏదో అయిపోతుంది మీరు అంతా సెటిల్ అయిపోయి దాని గురించి మర్చిపోతారు గమ్ముని లాయర్ గారి గురించి నోటీస్ వస్తుంది మా పోయి ఈ కేసు సెలవేసిందండి అని అంటారు అదేవిధంగా మన హృదయంలో శల్యాలు కొన్ని ఉంటాయి ఒక కామన ఉంటుంది శల్యం ఆ కామన తీరకపోతే అదల్లా శల్యంలా మిగిలి ఉంటుంది అంచేతనే అస్తమానం డిజైన్స్ని ప్రాజెక్ట్ చేసుకుంటూ కూర్చోకూడదు భోజనం చేసి ఖాళీగా కూర్చుని ఇది ఉంటే బాగుండదు అది ఉంటే బాగుండదు అని కామనల్ని అలాగా పైకి అనుక్కుంటూ ఉంటే కామనల్ని నిర్మాణం చేసుకుంటే అవన్నీ శల్యాలుగా మిగిలిపోతాయి హృదయంలో ఎందుకంటే ఫుల్ఫిల్ కావు ఒక ఆయన భోజనం చేసి కూర్చుని ఏమంటే హైదరాబాద్ నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ వేసేట ఎప్పుడైనా సింగపూర్ చూసొస్తే బాగుండను అనుకున్నాడు మంచిదే తప్పేం టికెట్ కొనుక్కుని సింగపూర్ వెళ్ళి చూసి రావచ్చు బాథ కానీ ఆ పని చేసేస్తే వదిలిపోతుంది లేకపోతే నోరు మూసుకుంటుకోవాలి అలా కాకుండా చూసొస్తే బాగుండు అని మీరు అనుకుంటే అది ఒక శల్యంలో మిగిలిపోతుంది మనసులో సో మచ్ సో ఎవరైనా విమానం ఎక్కుతున్నారంటే ఈ శల్యం బయటకు వస్తుంది సింగ ఈ శల్యం బయటకు అంటే నేను ఏదో సమ్ దృష్టాంతాన్ని క్రియేట్ చేసి చెప్తున్నాను సందర్భం వచ్చినప్పుడల్లా ఈ శల్యం బయటకు కాబట్టి జీవితంలో శల్య సారథ్యం ఉండకూడదు కామసారథి కోపసారథి అంటారు శల్య సారథి అది ఉండకూడదు జీవితంలో పార్థసారథిగానే పార్థసారథియే ఉండాలి సారథిగా మాధవ పాండవశ్చేవిగా ఈ జీవితరథంలో సారథి స్థానంలో మాధవుణ్ణి కూర్చోబెట్టాలి కానీ మాధవుని కూర్చోబెట్టడం అంటే గీత చదువుకోవాలని అర్థం అది ఎలా కూర్చోబెడతారంటే ఒక ఫోటో తీసి కూర్చోబెట్టడం అని కాదు భగవద్గీత చదువుకుంటే మీరు సారథి స్థానంలో శ్రీకృష్ణుని కూర్చోబెడుతున్నారని దానికి అర్థం కాబట్టి ఈ రథ దృష్టాంతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సారథి స్థానంలో శ్రీకృష్ణుని బదులుగా కాముని రాముడు రాముడు కాముడు శ్లేష కోసం అదే రైమ్ కోసం అంటున్నాను రాముణ్ణి కూర్చోబెట్టాలి కానీ కాముణ్ణి కూర్చోబెట్టకూడదు జీవితాన్ని రాముని బోధకి రాముని మార్గదర్శనానికి అనురూపంగా నడుపుకోవాలి కానీ కాముని మార్గదర్శనంలో నడవకూడదు ఎందుకంటే శల్య సారథ్యంలో కర్ణుడు సర్వసమర్థుడై ఉండి కూడా పరాభవాన్ని పొందుతాడు జీవితంలో కామనల సారథ్యంలో జీవితాన్ని నడిపిస్తే మనకి ఫైనల్గా మిగిలిది పరాభవమే మిగులుతుంది అందుకేనే పెద్ద వయస్సులో కూడా పరాభవాన్ని పొంది మానవులు దుఃఖిస్తూ ఉంటారు ఒకసారి నేను వృద్ధా వృద్ధాశ్రమానికి వెళ్ళాను వృద్ధాశ్రమంలో ఉన్నారు పెద్దలు వృద్ధులు పెద్ద వయస్సు వాళ్ళు ఉంటారు కదా అందరూ కూడా ఏదో ఒక రకమైన విచారంలోనే ఉన్నారు నేను అడిగాను ఎందుకనే అలా విచారంగా ఉన్నారు ఏమండి అని అడిగితే ఏం చెప్పంటారండి ఇంటి దగ్గర ఏమీ అనుకూలం లేక పిల్లలు చెప్పిన మాట వెనక ఇక్కడికి చేరాను అని అంటే నేను అన్నాను పోనీ మంచిదే చేరారు కదా ఇక్కడికి చేరేసిన తర్వాత ఇంకా విచారించటం ఎందుకు మీకు ఒక ఇష్యూ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లమ్కి సొల్యూషను వచ్చేసింది వృద్ధాశ్రమం ఒకటి ఉండబట్టి దానికి పేమెంట్ చేయాల్సిన సామర్థ్యం మీకు ఉండబట్టి మీరు మరొకళ్ళో పే చేయబట్టి మీకు పిల్లల దగ్గర మనసుకు అనుకూలంగా లేకుండా బాధపడుతూ అక్కడ ఉండడం కంటే ఇక్కడ విశ్రాంతిగా ఉన్నారు కదా సో వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ సో నవ్ ది ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్ సో యూ షుడ్ బి హ్యాపీ దట్ ది ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్ అంటే పిల్లల్ని చూడాలనిపిస్తోంది దిస్ ఈస్ ది కామస్ఆర్ పిల్లల్ని చూడాలనిపించడం ఏంటండి పిల్లలకి మనల్ని చూడాలనిపించాలి మనకి మన బతుకున్నంతకాలం పిల్లల్ని చూడమైనా పిల్లల్ని పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినాక చూశారు కదా ఇంకేం చూస్తారు ఆ తర్వాత వాళ్ళు మనల్ని చూడాలి కానీ ఇంకా మనం వాళ్ళని ఏమిటి చూసేది వాళ్ళు మన చూసి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ వారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు మనం దేవుడికేసి చూడాలి ఇంకా ఇంకెంతసేపు పిల్లలకేసేనా చూడడం ఇంకా పిల్లలేం కాదు వరుసతి షోడేపు ప్రాప్తే పుత్రం మిత్ర పదార్థిరేది పదహారేళ్ళు అన్నారు ఫోన్ నుండి పదహారు కాదు పాతికి వేసుకోండి ఇంకో నైన్ ఇయర్స్ బోనస్ వేసుకోండి పాతికో ముప్పయో ఇంకా అక్కడతోటి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి ఇంకా వాళ్ళు మనల్ని చూడాలి మనం ఏమిటి వాళ్ళని చూసి వాళ్ళు సెటిల్ అయిపోతారు ఇంక వాళ్ళ దంటారు వాళ్ళు సో వృద్ధాశ్రమంలో కూర్చున్నాము అంటే చక్కగా భగవద్గీత పుస్తకం హోటల్ నేను ఇచ్చాను వాళ్ళని మీరు సత్సంగం చేసుకోండి అంటే మీరు మీరు మాకు ప్రతి వారం రండి అంటే ప్రతి వారం నేను రాలేనండి ఐ లవ్ టు డూ దట్ బట్ ఏవో పుస్తకాలు పట్టుకెళ్ళిచ్చి చదువుకోండి మీరు భజన చేయండి సో ఈ విధంగా జీవితంలో రాముణ్ణి ఆ మన జీవిత రథంలో ప్రవేశపెడితే మీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితంలోకి మాధవుణ్ణి తీసుకురావటంలో కష్టమైపోతే ఆలస్యమైపోయి చేతకాకపోతే అంత దుర్భరం అదే కానీ ఇంకేదీ కాబట్టి ఈ జీవిత రథంలో మాధవ పాండవశ్చైవ రెండూ ఉండాలి తర్వాత శ్వేతైర్ హయర్యుక్తే తెల్లని గుర్రములు పూంచిన రథము అన్నారు అంటే ఇప్పుడు గుర్రాలు తెల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి కొంతమందికి నల్ల గుర్రాలు అంటే ఇష్టం అరబ్బీ గుర్రాలని నల్లగా ఉంటే అవి ఇష్టం ఈ గుర్ర పంద్యాలు కాసి వాళ్ళు నర్రగుర్రం నర్ర నల్ల గుర్రం మీద వేస్తారు పందె తెల్లదాని మీద వేరు ఎందుకంటే నల్లది తెల్లదాని కంటే బాగా పరిగెడుతుంది దట్ బ్లాక్ కలర్ దట్ హ్యాస్ బ్లాక్ ఆర్ బ్రౌన్ దట్ హ్యాస్ సమ్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ ఎ హార్స్ కానీ ఇక్కడ గుర్రాలు తెల్లటి గుర్రాలే పూంచారు వడెవర్ మే బి ద రీజన్ బహుశా అర్జునుడి దగ్గర తెల్లవున్నాయో అదే ఎవరో తెల్లని గుర్రాలు ఇచ్చారు వడెవర్ ఇట్ ఈస్ కాబట్టి ఈ గుర్రములు ఇవి దాంట్లో చాలా ఇది ఉంది సింబాలిజం ఉంది నీకు మనవ చేశాను కదండి భగవద్గీతలో ప్రతి అంశములో కూడా చాలా సింబాదిక్గా ఉంటుందని సో అతడు పాండవ పాండు శబ్దానికి తెల్లదనము అని అర్థం ఉంది పాండు మహారాజు తెల్లగా ఉండేవాడు అందుకోసం ఆయన ఆయనకి పాండవు అని పేరు వచ్చింది ఆయన సంతానం పాండవులు అయ్యారు పాండు ఆ తెల్లదనము జ్ఞానానికి ప్రతీక సో జ్ఞానమునకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు పాండు మహారాజు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 జ్ఞానానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని అర్థం అదే అదొక సింబాలిజం తర్వాత గుర్రముల ముందు చూడండి ఇది పెద్ద మెటఫర్ ఆ మెటఫర్ ఎలా ఉందో మీరు చూడండి ఆత్మానం రచినం విద్ది యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది చారియట్ యు ఆర్ ది మాస్టర్ నా ది ఈశ్వరుడు మాస్టర్ కాదు ఎందుకంటే మీరు ఆ చూడకునే స్థానంలో ఈశ్వరుణ్ణి ఈశ్వరుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించడం ఈశ్వరుణ్ణి కూర్చోబెట్టడం అంటే మీరు చూడకునే స్థానంలో ఈశ్వరుణ్ణి కూర్చోబెట్టడం మానేసి కాముని కూర్చోబెట్టారనుకోండి ఈశ్వరుడు ప్రొటెస్ట్ చేయడం యు వాంట్ ప్రొటెస్ట్ అదేమిటయా నువ్వు నన్ను కూర్చోబెట్టుకో అక్కడ నేను నీ జీవితాన్ని నడిపిస్తే నీకు చాలా క్షేమం కలుగుతుంది ఈ కాముణ్ణి కూర్చోబెట్టేటి అని ఆయన వచ్చి ప్రొటెస్ట్ చేయడం ఈశ్వరుడు ప్రాసెనిటైజేషన్ లాంటి యాక్టివిటీస్ ఏమి అండర్టేక్ చేయడు ఉపద్రష్టానుమంతా చెక్త భోక్త మహేశ్వర పరమాత్మే చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరహ అని పదమూడో అధ్యాయంలో శ్లోకం ఒకటి ఉంది సో దేహేస్మిన్ ఈ దేహంలో పురుష పరహ ఆ పరమపురుషుడు పురుషోత్తముడు ఈశ్వరుడు మహేశ్వర మహేశ్వరుడు ఉన్నాడు ఉండి ఏం చేస్తున్నాడు ఉపద్రష్ట అన్ని దగ్గరగా చూస్తున్నాడు ఉపా అంటే దగ్గరగా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 he's not going to suggest anything shurudulu tho ee swarudu ala suggest chesadu anko ayniki raagadvesham vachestadi it doesn't work like that shurudulu vachi talapulu teesko ne lokapaku vasthadi neeku endaga velthukuntundano shurudulu cheppadu taapulu isthe lokapaku vachi prakasham cheyestadu ante so hrudayamlo ee swarudu meeru meeru ela accommodate chesthe ala accommodate avthadu ai మీరు ఎక్కువ స్థానం ఇస్తే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు తక్కువ స్థానం ఇస్తే తక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు అసలు ఏ స్థానంలో ఆయనకే అభ్యంతరం లేదు సో కాబట్టి సో దట్ ఈస్ వర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దెన్ సో ఇక్కడ ద మెటఫరీస్ ఆత్మానం రచనం విధి ఇది నేను చెప్పదోచుకున్నది యూఆర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ చారిట్ ఈశ్వరుడు కాదు ప్లీజ్ నోట్ ఈశ్వరుడు మాస్టర్ కాదు యూఆర్ ది మాస్టర్ సపోజ్ యూ డిసైడ్ నా యొక్క విల్ ఇచ్చాశక్తి ఈశ్వరుని యొక్క విల్కి సరెండర్ చేసేస్తాను అని మీరు డిసైడ్ చేశారనుకోండి స్టిల్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ నాట్ ఈశ్వర్ ఆఫ్ డెసిషన్ కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ చారిట్ సో ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమే వతు శరీరమే రథము పోతే ఇంద్రియాణి హయాయాన్యాహు మనస్ప్రగ్రహం ఏ వచ్చా సో గుర్రములు ఇంద్రియములు కళ్ళెము మనస్సు ఇంద్రియములను నిలబెట్టి నడిపించేది కళ్ళె మనస్సు కనుక ఆ మనస్సుని కళ్ళెము అనే స్థానంలో వేశారు మనఃప్రగ్రహం ఏమచ్చాయి కాబట్టి గుర్రములు ఈ రథానికి గుర్రములు ఇంద్రియములు సో ఇక్కడ హయై అంటే జ్ఞానేంద్రియములు ఐదు ఇవి గుర్రములు కన్ను ముక్కు చెవి ఇవి గుర్రములు వాటిని గుర్రములను ఎందుకన్నారంటే ఈ శబ్దరూపరసర్శ గంధములు అనే మార్గములలో అవి పయనిస్తాయి ఇప్పుడు ముక్కు గుర్రం అనుకోండి ఏ ఏ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంది గంధము అనే దారిలో అది ప్రయాణం చేస్తుంది చెవి శబ్దము అనే దారిలో ప్రయాణం చేస్తుంది నాలుక రసము అనే దారిలో ప్రయాణం చేస్తుంది ఈ విధంగా ఈ ఐదు ఇంద్రియములు ఐదు దారులలో ప్రయాణం చేస్తాయి కనుక ఈ ఇంద్రియములను గుర్రములుగా పోల్చినారు ఇక్కడ కూడా అదే సింబాలిజం శ్వేతైర్ హయర్ యుక్త సో ఇప్పుడు గుర్రములు తెల్లగా ఉండడంలో రహస్యం అది గుర్రములు నల్లగా ఉన్నాయనుకోండి అంటే మీరు ఇంద్రియముల ద్వారా అధర్మాన్ని ఆచరిస్తున్నారు అనార్థం గుర్రములు తెల్లగా ఉన్నాయి అంటే ఇంద్రియ వ్యాపారములన్నీ జ్ఞాన పూర్ణములై ఉన్నది మీరు నాలుకతోటి రుచిని ఆస్వాదించవచ్చు కానీ ఆ రుచి ఆ భోజనము మితంగా ఉండాలి హితంగా ఉండాలి రతంగా ఉండాలి మితము అంటే తగిన పరిమాణంలో ఉండాలి హితము అంటే ఆరోగ్యానికి మంచిదిగా ఉండాలి పుష్టి కలిగించేదిగా ఉండాలి సాత్వికమైన ఆహారంగా ఉండాలి రథం అంటే ధర్మబద్ధంగా సంపాదించింది అవి ఉండాలి అధర్మంగా సంపాదించింది అవ్వకూడదు ఎవరో తల ఎవరినో అన్యాయం చేసి ఆ డబ్బుతోటి మనమేమో భోగాలను అనుభవించటం అలాంటి పొరపాటు కలలో కూడా చేయకూడదు కాబట్టి హిత హితభుక్ మితభుక్ రతభుక్ సో హిత మిత రత అయినటువంటి ఆహారాన్ని భుజిస్తే నాలుక అనే గుర్రము తెల్లగా ఉన్నది అని అది తెల్లధనానికి సింబాలిజం చెవితో విని శబ్దములు సో మనస్సుకి ప్రసన్నతని కలిగించేటువంటి మ్యూజిక్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 మీరు చేస్తున్నారనుకోండి ఇంద్రియ వ్యాపారము అయోగ్యముగా ఉన్నది అలాగే మిగతావన్నీ కూడా అంతే కాబట్టి ఇంద్రియ వ్యాపారములన్నీ ధర్మబద్ధములుగా ఉండాలి బోటంలా చాలదు అంతతో చాలదు ఇంద్రియ వ్యాపారములన్నీ హృదయంలో సత్వగుణాన్ని పెంపొందించేదిగా ఉండాలి సత్వగుణము కలరు వైట్ రజోగుణానికి కలరు రెడ్ తమో గుణానికి కలరు బ్లాక్ కాబట్టి హృదయంలో సత్వగుణాన్ని నింపుకునేట్లా ఉండాలి మీరు చేసి ఉపాసనైనా కర్మైనా ఆలోచన ప్రవచనం విన్నా ఏం చేసినా మీరు మాట్లాడినా ఏం చేసినా లౌకిక కార్యం కానీ వైదిక కార్యం కానీ ఏ కార్యం చేసినా ఫైనల్గా దాని ప్రభావం హృదయంలో సత్వగుణం పెంపొందేదిగా ఉండాలి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 కలర్కున్నటువంటి విశిష్టత త్వేతైర్ హయర్ యుక్త తర్వాత ఇక్కడ ఇంకొక ఇన్సిడెంటల్ డిస్కషన్ ఎన్ని గుర్రాలు ఇదో పెద్ద సమస్య స్థూల బుద్ధి అంటూ ఇలాగే ఉంటుంది ఎన్నో కొన్ని గుర్రాలు ఇక్కడ శ్వ బహువచనం ఉంది బహువచనం అంటే మూడో ఎనీథింగ్ మోర్ దాన్ త్రీ కూడా బహువచనంలో పడుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాలుగ ఐద ఇదో పెద్ద సమస్య మిల్వాకి అని ఓరు ఒకటి ఉండే విస్కాన్సన్ స్టేట్లో మిల్వాకి అని వాళ్ళు అక్కడ దేవాలయాలు ఒకటి కట్టారు కట్టినప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతాబోధ చేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని వాళ్ళు అక్కడ శిల్పంగా తయారు చేసి ప్రయత్నంలో ఉన్నారు ఆ శిల్పాన్ని అక్కడ పెట్టాలి పెద్ద శిల్పం అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు దానికి ఏదో సమ్ టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అంతా ఖర్చు అవుతుంది ఆ డబ్బులు కూడా డొనేషన్ కూడా వచ్చేసింది అంత అయిపోయింది ఇప్పుడు శిల్పం పెట్టడమే తర్వాత వెరీ ఫస్ట్ క్లాస్ శిల్పి ఒకడు ఉన్నాడు చికాగోలో వాళ్ళకి దగ్గర చికాగో ఇప్పుడు ఆ శిల్పికి వీళ్ళు ఒక ఇస్తే దాని ప్రకారంగా శిల్పం తయారు చేస్తుండే ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు గుర్రాలు ఎన్ని అని మీమాంస వచ్చింది మీటింగ్లో గుర్రాలు నాలుగు అని ఒకళ్ళు అన్నారు ఐదు అని నాలుగు వేదములు నాలుగు గుర్రములు అని ఇంకో చోట ఎక్కడో చెప్పారు చత్వరం వేద హయగ్రీవా అని ఉంది చూడండి హయగ్రీవావతారంలో హయ హయము వేదములను చెప్తుంది అక్కడ మొత్తానికి నాలుగు వేదాలు అంటాయి నాలుగు పెద్ద వేదాలు నాలుగు వేదాలు నాలుగు గుర్రాలు ఒక వ్యవస్థ ఉంది దానికి ఏమో ప్రమాణాలు అవి ఉన్నాయి అటువంటిప్పుడు నాలుగు గుర్రాలు ఉండాలి సింబాలిజం కదా కానీ మరి ఇంద్రియాని హయాహుహు అన్నారే ఐదు ఇంద్రియాలు ఉన్నాయి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 ఆయన నన్ను పిలిచి ఈ టాపిక్ అంతా డిస్కస్ చేయటం ఆయనకి ఫైనల్గా వాళ్ళు ఒప్పుకోలేదు నాలుగు ఉండాలనే ప్రపోజల్కి ఐదు వాళ్ళు ఒప్పుకోలేదు ఐదు వాళ్ళ ప్రపోజల్కి నాలుగు వాళ్ళు ఒప్పుకోలేదు ఆఖరికి ఆ శిల్పు సెటిల్ చేశాడు ఆ శిల్పేమన్నాడు అంటే రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయండి మీ శాస్త్రం నాకు తెలియదు కానీ నాకు తెలిసే రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి ఐదో గుర్రం ఫిట్ అవుతుంది నాలుగే కడతారు కాబట్టి శిల్పం చేయాలన్నా ఐదోది సమస్య అంటే ఈ ఐదు గుర్రాలు పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే ఆయన ఉన్నాడో సరే నేను పనిచేస్తాను నాలుగు గుర్రాలు పెడతాను ఐదో గుర్రము అలా కార్నర్లో వచ్చి ఇట్లా పెడతాను అది అది సెపరేట్గా పెట్టి స్క్రూ పెట్టి మిగిస్తా సో మీరు నాలుగు సెటిల్ చేస్తే అది తీసేద్దాం ఇట్ ఓంట్ హర్ట్ కాదు ఐదు ఉండాలంటే దాన్ని బిగించి మిగిస్తా అని అలా సెటిల్ చేశాడు అక్కడ సెటిల్ చేస్తే ఈ నేను వెళ్ళా నా షాప్కి వెళ్ళి చూసొచ్చా ఇది నైస్లీ సో ఇఫ్ యూ వాన్ వర్క్స్ అలాగే దాన్ని అప నిర్మాణం చేశారు కొంచెం స్వామిజీ ఏమైనా సెటిల్ చేశారంటే నాలుగే ఉండాలి ఐదు కాదు ఎందుకంటే ఇంద్రియాలు ఐదైనా ఐదులో రెండింటిని ఒకటి కింద చేసే సందర్భం ఉంది ఏమిటంటే రసనము చర్మము త్వకింద్రియం రసనము నాలుక ఇంద్రియం రెండు కలుపు ఒకటి కింద ఎందుకంటే నాలుక దగ్గర మీకు రుచి తెలుస్తుంది స్పర్శ తెలుస్తుంది నాలుగు వేడిగా ఉంటే స్పర్శ తెలుస్తుంది చల్లగా ఉంటే స్పర్శ తెలుస్తుంది ఇప్పుడు ఐస్ క్రీము చల్లగా ఉండగానే మీకు రుచి ఉంటుంది ఆ స్పర్శతో కలిపి రుచి కాఫీ వేడిగా ఉంటేనే రుచి స్పర్శతో కలిపే రుచి కాఫీ చల్లారిపోతే బాగుండదు ఐస్ క్రీమ్ వేడెక్కిపోతే బాగుండదు సో కాబట్టి స్పర్శ రసన రెండు కలుసు ఉంటాయి యూ కెన్ నెవర్ సెపరేట్గా ఇది ఈ సిచ్యువేషన్ ఈజ్ వెరీ యునీక్ టు దంగ్ దేర్ ఫోర్ ఆ రెండు ఇంద్రియాలని కలిపేసి ఒకటి కింద మనం లెక్క వేసేద్దాం రసనేంద్రియాన్ని స్పర్శేంద్రియంలో కల్పించు ఎందుకంటే రుచి స్పర్శ కలిసి ఉన్నాయి కనుక వేడి వేడన్నా ఉంటేనే రుచిగా ఉంటుందని స్పర్శ రుచి కలిసి ఉన్నాయి కనుక రసనాన్ని దీంట్లో వ్యాపకమైన ఇంద్రియం స్పర్శ రసన వ్యాప్యము అంటే లిమిటెడ్గా ఉంది ఈ వ్యాప్యాల్ని వ్యాపకంలో కలిపేస్తే అక్కడికి నాలుగు ఇంద్రియాలు తిరగాయి కాబట్టి నాలుగు గుర్రాలు అని సెటింగ్ చేశారు కాబట్టి ఎక్కడైనా ఇంద్రియములు గుర్రములు అనే సందర్భంలో కూడా నాలుగే ఉండాలి ఐదు ఉండడం అనవసరం నాలుగే ఉండాలి దట్ ఈస్ ది సింబాలిజం ఎనివే తప్ప శ్వేతైర్ హయర్ యుక్తే మహతి అది చాలా గొప్ప రథము ఎందుకు గొప్ప రథమైందో తెలుసిన మాధవ పాండవశ్చైవ మాధవులు పాండవుడు అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎంత పార్థోధనుర్ధర ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే మన జీవితంలో జ్ఞానము ఉన్నది అని అర్థం ఎందుకంటే శ్రీకృష్ణుడు జగద్గురువు కదా యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడు అంటే జ్ఞానమున్నదే అని అర్థం ఎత్ర పార్థోధనుర్ధర అంటే కర్మయోగము ఉన్నది సో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండు కనుక మన జీవితంలో ఉంటే అంటే మనం చేసి ప్రతి పని కూడా ఆత్మజ్ఞానానికి సహకరించేదిగా ఉంటుంది మనం చేసే ప్రతి ప మనకుండే జ్ఞానము మనం చేసే కర్మలని ప్రభావితం చేస్తూ ఉంటుంది జ్ఞానము కర్మలకి పుష్టిని చేకూరుస్తుంది కర్మలు జ్ఞానానికి పోషకాలుగా ఉంటాయి అలా కాంప్లిమెంటరీ అంటారు పరస్పరం పోషకంగా ఉంటాయి ఆ స్థితిలో జీవితంలో జ్ఞానము కర్మ రెండూ ఉండాలి జ్ఞానం ఉందండి కానీ మేము ఆ పని చెయ్యము మాకేమో కుదరదు అలాగా ఆ తెలుసులన్నీ మాకు జ్ఞానం ఆ మాత్రం మాకు తెలుసు కానీ మాకు సందర్భంగా ఉంట్లో ఆ చేయటానికి సందర్భం లేదు అంటే జ్ఞానం ఉంది కానీ కర్మతో దానికి సమావేశం కాలేదు కర్మలు చేస్తాము ఎటువంటి కర్మలు చేస్తాము జ్ఞానానికి తోడ్పడే కర్మలు కాకుండా అజ్ఞానాన్ని పెంచి పోషించే కర్మలు చేస్తాం కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు నిషిద్ధ కర్మలు కామ్యకర్మలు ఈ రెండు అజ్ఞానాన్ని పెంచి పోషిస్తాయి చెయ్యకూడని పనులు చేయటం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 సో ఈ రథంలో అటువంటి సమావేశము జ్ఞానము కర్మ ఈ రెండింటి యొక్క సమావేశం సమావేశము అంటే పరస్పరము సహకారంగా ఉండాలి అని అలా ఎందుకంటున్నాను అంటే మళ్ళీ ఇంకో పర్టికులర్ కాంటెక్స్ట్లో జ్ఞానము పనిచేసే ఏరియాలో కర్మ ఉండదు కర్మ పనిచేసే ఏరియాలో జ్ఞానం ఉండదు అలాగంటే కాంప్లికేషన్ ఒకటి ఉంది అందుకోసం కొంచెం కాషస్గా స్టేట్మెంట్ చేస్తున్నాం వస్తు సో అలా ఉన్నట్లయితే ఆ రథము లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుతుంటుంది అలా లేకుండగా ఈశ్వరుని యొక్క సమావేశం రథంలో లేదనుకోండి ఇప్పుడు ఆ రథం ఎక్కడికి వెళుతుందో అది హితకరంగా ఉండదు ఆ గమ్యము నరకానికి వెళ్ళిపోతున్నటువంటి రథం ఈశ్వరుడు లేకపోతే దుఃఖంలోకి నరకంలోకి అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది ఆ రథం అది మానవ జన్మను పొందినందుకు అది శ్రేయస్కరం కాదు కనుక ఈ రథ దృష్టాంతంలో ఆ విశేషాన్ని మనం గమనించాలి సో శ్లోకం అందాము తతశ్వేతైర్ హయర్యుక్తే మహతి సందనే స్థిత మాధవః పాండ సో అదే సరే ఇంకా కథలో భాగంగా అర్జునుడు శ్రీకృష్ణుడు రథంలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా శంఖములను పూరించినారు ఎందుకంటే ఒకవైపు భీష్ముడు శంఖారావణ చేశాడు భీష్ముడిని అనుసరించి ఇతర యుద్ధ వీరులు ముఖ్యంగా కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా శంఖాలని మురోగిస్తున్నారు అంటే ఇంకా యుద్ధానికి మేము తయారుగా ఉన్నాము అని ఒక సూచన ఇచ్చేస్తున్నారు కాబట్టి లాస్ట్ మినిట్లో యుద్ధం తప్పిపోతుందేమో అనే సందర్భం ఇంకా ఎవరికైనా మనసులో శంకలు ఉన్నట్లయితే ఇంకా అటువంటి శంకలేమీ లేవు యుద్ధం ఫైనల్ అనే విషయం నిర్ధారణ అయిపోయింది సో భీష్ముడు స్టార్ట్ చేసేశారు యుద్ధాన్ని శంఖాన్ని మురోగించి అంటే యుద్ధానికి కొంచెం ఇంకా ఇంటర్మీడియట్ ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి అదర్వైజ్ యుద్ధం ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెటిల్డ్ ఫ్యాక్ట్ యుద్ధం ఎలక్షన్స్ జరిగి తీర సమ్ గ్యాప్ విల్ బీ దేర్ బట్ ఎలక్షన్స్ ఆర్ సెడ్ అన్నట్లుగా సో ఆ పరిస్థితిని గమనించి అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా ఇటు సరే ఇట్ ఈస్ సెటిల్డ్ దీ రెడీ ఫర్ ఇట్ అని వాళ్ళు కూడా శంఖాలను పూరించినారు దివ్యములైన శంఖములు దివ్యములు అంటే చక్కగా ప్రకాశించే శంఖములు అని అర్థం లేకపోతే దేవలోకం నుంచి వచ్చిన శంఖములు స్వర్గలోకం నుంచి వచ్చిన శంఖములు కూడా చెప్పచ్చు అలాగే